స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమోన్నతుడ సరశక్తి మంతుడ జీవంగల ప్రభ నీకే వందనాలు ప్రభ సర్వశక్తిమైన తండ్రి నీకే వందన స్తోత్రం చెలిసిన రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కొట్లాది వందనాలు ప్రభ మా మధ్యలో తండ్రి నీకే కొట్లాది వందనాలు ప్రభ ఏసు ప్రభ ఈ రోజంతా మమ్మల్ని ఎంతగానో కాచకాపడ్డి భద్రపరిచిన తండ్రి నీకే స్తోత్రంలో చెల్లిసిన ప్రభే ఏసు ప్రభ మీటింగ్లంతా తోడే నడిపించే మాకు విజయాన్ని దయచేయండి ఆటంకాలను తొలగించండి రాణబిడ్డ తొందరగా నడిపించండి పతకబడం దీవించండి ఆశీర్వదించి రక్త పురుషుడు దయచేయండి ఏసు ప్రభ పాట ధర మీరు అయిపోందండి వాక్యం చేత మీరు మాత్రం మాట్లాడండి నువ్వు మాట్లాడే దేవుడు ప్రభ మమ్మల్ని ఇంకా బలపరచండి దేవా నిరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచుకోండి ప్రభ యేసు ప్రభానికే వందనా స్తోత్రంలో చెలిసిన ఏసుకృష్ణ వాక్యం చేత బలపరిచి దీవించండి మీరు అక్కడ ఇష్టపరచుకోండి ఆమెకే మేమ తెచ్చుకోమని ఏసుకృష్ణి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ నొసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడా ప్రభు ఏసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడా అల్పయువే ఓ మే గయువే యు నీవే ప్రభు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు ఏసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రియుడైన యోహాను పాద్మసులో ప్రియమైన ఏసు నిస్వరూపము ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యూని స్వరూపము ప్రియ మారజూచి బహుధన్యుడయ్యే ప్రియ ప్రాభు నను చూడనిమ్ము ప్రియ మారజూచి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభుని చూడనిమ్ము ప్రభుయేసున నొసగు కన్నులు నాకు నిరత తామునే నిన్ను చూడా ప్రభు ఈసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా లెక్కాలని మార్లు చె ని మార్లు పడిపోతీ ఏసు నీ గాయము రేపితిని తిని మార్లు పడిపోతని దిక్కులేని వాడని నై తిని చక్క చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము చక్క చేసి నా నేత్రాలురచ కాక gutudo. నిన్ను చూడ ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా అల్పయువే ఓ మే గయువే అల్పయువే ఓ యు నీవే ప్రభు ఏసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడా ప్రభు ఏసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతాము నిన్ను చూడా ఎరిగి ఎరిగి నే ఏ సోని గాయాము రేపీని ఎరిగి ఎరిగి నే చడిపోతీని ఏ సోని గాయాము రేపీని మోసా పోతి నేను దృష్టి దొలగి దాసుడా నను చూడనిము మోసా దృష్టి దొలగి దాసు నను చూడని ప్రభు ఏ నా రక్ష నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా ప్రభు ఏసునా రక్ష నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా హల్ నీవే ఓ మే నీవే హల్ నీవే ఓ మే గయ్యీవే ప్రభు रक्ष काोसू कूड़ ందారే సుని వైపు వెల్గుము కామునా ఎందారే సుని వైపు చూచదరో పొందేదారు వెల్గుము కామునా సంధి ఎంబూ లేక సంతోషించు చు ముందుకు పరుగెత్తదారు ధిఎబు లేక సంతోషించు ముందుకు పరుగెత్తూరు ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా విశ్వాసకార్త ఓయేసు ప్రాభు కొనసాగించు వాడ ఏ సుప్రభు విశ్వాసకార్త ఓయేసు ప్రాభు కొనసాగించువాడ ఈ ప్రభు తో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు వినయాముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు ప్రభు ఈసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా ప్రభు వేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా కంటికి కనబడని విన్నీయో చెకి వినబడని వెన్నీయో కంటికి కనబడని చెవికి వినబడని వెన్నీయో హృదయ గోచార ముఖాని వెన్నీయో సిద్ధ పరచితివ నాకై హృదయా రక్ష నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా ప్రభు ఏసునా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడ హల్ ఓ మే గయ్యు నీవే ఓ మే నీవే ప్రభు ఏసునా రక్షక నొస కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నుసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడా లోకాగాలపై నేత్రాలు సోకాకుండు నాట్లు కృపజూపుము లోకా భోగాలపై నా నేత్రాలు సో కాకుండు నాట్లు కృపజూపుము నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నను నిమ్ము నీ మహిమ దివ్య స్వరూపము ను నిండరానను చూడ నిన్ను ప్రభు యసు నక్షక నొసగు కన్నులు నాకు నిరతాము నిన్ను చూడా ప్రభు యేసునా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడా హల్పాయువే ఓ మే గయ్యు నీవే హల్పాయు యు ప్రభు యేసునా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ నే నిరతమునే నిన్ను చూడ అల్ అది లోడత మన ప్రభువును రక్షకుడినటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనాలు శుభములు అర్థం చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభువ సర్వశక్తి మంతట సర్వాధికారి మీకెంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ గడిచిన కాలం అంతా ఈ తండ్రి కనికరముతో మీ ప్రేమ వాత్సల్యములతో ప్రభావ కాచి కాపాడేందుకే స్తోత్రాలు తండ్రి నైనా మమ్మల్ని సజీవంగా ఉంచినందుకే మీకు కృతజ్ఞతలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేరి ప్రభా నేను స్పతించడానికి నా తండ్రి నీ స్వరం వినడానికి నీకు మొర మీరు ఇచ్చిన సమయం కొరకాయి వేలాది కోట్లాది కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగా నేను ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీరే మాకు సహాయపడండి తండ్రి ఆయన మాతో మాట్లాడండి మా జీవితాలను సరిచేయండి ఏ రీతిగా ప్రభా మిమ్మల్ని సంతోష పెట్టాలో ప్రభా మీరు మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాం వాక్యం చెప్పనని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మీ ఆత్మతో నింపండి నా ఆలోచనలో తలంపులు కొట్టివేయండి మీరే ప్రభా నాలో ఉండి తండ్రి నీరే మహిమ నందమని యేసు క్రీస్తు పరిషద నామంలో ప్రార్థించి వెడుకుంటున్నాను తండ్రి ఆమె ఈరోజు వాక్య జ్ఞానం కొరకై కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది నుంచి పన్నెండవ వచనం వరకు మనం చదువుకుంటాం కొలసీలకు రాసిన పత్రిక పదకొండవ మొదటి అధ్యాయము తొమ్మిది నుంచి పన్నెండవ వచనం వరకు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు చదువుకుంటాం అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థనలు చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములో సఫలు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు అనగా ఆయనకు తగినట్లుగా నడుచుకున్న ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువార మనల్ని పాత్రనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతిమాలుచున్నాను ఇక్కడ పోస్టులైన పౌలు గారు తులసి సంఘానికి రాస్తున్నాడు అంటే రక్షింపబడిన బిడ్డలు ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది యేసు క్రీస్తు నామంలో బాప్తిజం పొంది యేసు ప్రభు వైపు తిరుగుతారో దేవుని కుమారులుగా మారుతారో వారికి అనగా దేవుని జీవం కలిగిన దేవుని సంఘానికి ఆయన ఈ మాటలు రాస్తూ ఉన్నాడు ఏమని రాస్తున్నాడంటే ఏ రీతిగా అయితే ఒక రక్షింపబడిన వ్యక్తి ఏ రీతిగా ఉండాలో ఏ రీతిగా ఉంటే దేవుడు ఇష్టపడతాడో ఆ గుణగణాలన్నీ పౌలు గారు ఇక్కడ రాస్తున్నారు మనలో నుంచి దేవుడు ఏం కోరుకుంటాడో మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఉండాలో ఆ విషయాలన్నీ కూడా ఈ నాలుగు వచనాల్లో పౌలు గారు చెప్తా ఉన్నారు ఆయన చెప్తున్న మాట ఏంటిదంటే మనము ఏ గుణాలు కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడంటే మనము సంపూర్ణ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన చిత్తమును పూర్ణముగా కొంచెం కాదు పూర్ణముగా గ్రహించిన వారుగా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రతి మంచి పని చేయడం మాత్రమే కాదు సఫలలం అవ్వాలి అంటే విజయం పొందాలి ప్రతి మంచి పనిలో విజయం పొందాలని కోరుకుంటున్నాడు అదే రీతిగా దేవుని విషయమైన జ్ఞానం అందు పొందాలి దేవుని గురించి తెలుసుకోవాలి దేవుణ్ణి దేవుని గురించి తెలుసుకోవాలి దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందుకోవాలని చెప్పి చెప్తున్నాడు అన్ని విషయాలలో ప్రభువును సంతోష పెట్టాలి ప్రతి విషయంలో మనం చేసే ప్రతి పనిలో ప్రభువును సంతోష పెట్టాలి ప్రభువుకు మహిమకరంగా అది ఉండాలి అదే రీతిగా ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి దేవునికి తగినట్లుగా దేవుని మాటలకు తగినట్లుగా ఆయన మనసుకు తగినట్లుగా ఆయన చిత్తానుసరంగా నడుచుకోవాలని చెప్తున్నాడు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతము కనబరచాలి అని అదే రీతిగా బలపరచబడాలని అదే రీతిగా తేజవాసుల పరిశుద్ధులైన స్వాస్థ్యంలో అనగా పరలోక రాజ్యములకు మనకు పాత్రులుగా చేసిన తండ్రికి ఎల్లవేళలా కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఆయన కోరుకుంటా ఉన్నాడు ఇన్ని లక్షణాలు ఉన్నాయో చూడండి ఇన్ని పౌలు గారు చెప్తా ఉన్నాడో చూడండి అంటే ఇవన్నీ కూడా దేవుడు మనల్ నుంచి ఆశించేవి పౌలు గారు చెప్తున్నారనేది కాదు దేవుడు ఆత్మలా రాపిస్తున్నాడు ఎందుకనంటే ఈ గుణగానాలన్నీ కూడా మనలో రావాలి అనుకుంటున్నాడు దేవుడు దేవుడు మనల్ని పాపముల నుంచి విడిపించాడు పాపముల నుంచి మనల్ని విడిపించి ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధులుగా మార్చాడు ఈ లోకంలో ఉంచాడు లోకంలో ఉన్నప్పుడు ఏ రీతిగా ముందుకు పోవాలనే విషయాన్ని కోరుకుంటా ఉన్నాడు ఎన్ని విషయాలు ఉన్నాయో కదా మరి ఇవన్నీ చదువుతున్నప్పుడు చదువుతున్న నాకే ఆయాసం వస్తుంది ఎందుకు ఇన్ని విషయాలు దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఇన్ని విషయాలు దేవుడు మన నుంచి ఆశిస్తా ఉన్నాడు అంటే దేవుడు ఎక్కువ కోరుతా ఉన్నాడా ఎన్నో విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు ఈ దేవుడు ఇన్ని అడుగుతా ఉన్నాడు ఇన్ని విషయాలు అడుగుతా ఉన్నాడు అని మనకు అనిపించవచ్చు కదా ఎన్నో విషయాలు దేవుడు కోరుకుంటున్నప్పుడు కానీ ఆయన ఒక యజమానుడు గాను లేకపోతే ఇంకా వేరే వేరే రిలేషన్లోనో ఉంటేనే దేవుడు మనల్ని ఇన్ని కోరుకుంటే తప్పేమో కానీ ఆయన మన తండ్రిగా ఉన్నప్పుడు దేవుడు మన తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఇన్ని విషయాలు ఆయన కోరుకోవడంలో ఏమాత్రం తప్పులేదు ఎందుకంటే ఒక తండ్రి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నా కుమారుడు నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలి నా కుమారుడు నాకంటే గొప్పవాడిగా ఉండాలి నేను పది రూపాయలు సంపాదిస్తే నా కుమారుడు వంద రూపాయలు సంపాదించాలి నేను పది కోట్లు ఆస్తి సంపాదిస్తే నా కొడుకు వంద కోట్లు సంపాదించాలి అని చెప్పి ప్రతి ఒక్క తండ్రి కోరుకుంటా ఉంటాడు అదే రీతిగా మన పరలోకపు తండ్రి కూడా ఆయనకు మించిన వారు ఎవరూ లేరు ఆయన కంటే గొప్ప వాళ్ళు లేరు ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణంగా ఉండాలని ప్రభు కోరుకుంటాడు అంటే ఆయనను మించిన వారు లేరు కాబట్టి ఆయన గొప్పగా ఉండాలని కోరుకోడు కానీ ఆయన స్థాయికి రావాలి ఆయన ఆయన పోలికలోకి రావాలి ఆయన స్వరూపంలోనికి రావాలి ఆయనను పోలి మనం నడుచుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు అందుకే దేవుడు ఇవన్నీ కూడా మనుషుల నుంచి మనల్ నుంచి ఆశిస్తూ ఉంటాడు కానీ దురదృష్టం ఏంటంటే చాలా మంది ఈ విషయాలు గ్రహించలేరు ఈ దేవుడు మనల్ నుంచి ఏం కోరుకుంటున్నాడో దేవుడు మనల్ నుంచి ఏం ఆశిస్తున్నాడు ఎందుకు దేవుడు మనల్ని అని ఏర్పరచుకుంటూ వచ్చినాడో ఎంతో మంది గ్రహించలేని వారుగానే ఉంటారు దేవుడు యొక్క మనసును అర్థం చేసుకోలేని వారుగానే ఉంటాడు ఈ లోకంలో చాలా మందిని చూస్తే అలానే కనిపిస్తూ ఉంటారు కదా కాబట్టి ఈరోజు రాత్రి మనం కూడా పరిశీలించుకోవాలి మనము ఇటువంటి గుణగణాలు ప్రభు మనల్ నుంచి ఆశించేవి మనము కలిగి ఉన్నామా ప్రభు ఇవన్నీ కూడా మన నుంచి రావాలని నాశపడుతున్నాడు అవేమీ భయంకరమైనవి కావు అవేమీ మనం సాధించలేనివి కావు అవేమి మనమేమి పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకొను పెద్ద పెద్ద పిహెచ్డీలు పొందుకొని వచ్చే వచ్చేవి కావు దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుడు మనలో ఉన్నప్పుడు మనలో నుంచి వచ్చేవి దేవుడు మనలో ఉంటే ప్రభు మనలో నివసిస్తుంటే ఇవన్నీ మనకు తెలుస్తాయి ఆయన సంపూర్ణ జ్ఞానం కలిగిన వారంగా ఉంటాము ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారంగా ఉంటాము దేవుని చిత్తానికి గ్రహిస్తాము ప్రతి మంచి పని చేస్తాము ప్రభువును సంతోషపడతాము ఆయన తగినట్లుగా నడుచుకుంటాము ఇవన్నీ చేయగలం ఇప్పుడు దేవుని ఆత్మంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మల్లో లేకపోతే ఇవేవి కూడా మనం గ్రహించలేం ఇవేవి కూడా మనకు అర్థం కావు ప్రభు ఏంటో అర్థం కాదు లోకస్తులకి మనకి పెద్ద తేడా ఏం ఎందుకంటే ప్రభు మన పట్ల ఉన్నతమైన తలంపులు కలిగిన వ్యక్తి ప్రభు మన ప్రభు మన పట్ల ఎన్నో ఉన్నతమైన తలంపులు ఎన్నో ఉన్నతమైన ఆలోచనలు మన పట్ల కలుగున్న దేవుడు ఇస్రాయల్ ప్రజల పట్ల కూడా దేవుడు ఎన్నో తలంపులు కలిగున్నాడు ఎన్నో ఉద్దేశములు కలిగి ఉన్నాడు ఆయన ఉద్దేశం ఏంటిదంటే ఆయన ఇస్రాయలుల్ని తన ప్రతినిధులుగా చేసుకున్నాడు చూడండి నిర్గమ కాండంలో అధ్యాయం ఏడో వచనంలో ఇస్రాయల్ యొక్క ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఇస్రాయలీలు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ఇవన్నీ మన తెలిసిన విషయాలే యోసే పైగుప్తి వెళ్తాడు తర్వాత వాళ్ళంతా కూడా తన సహోదరులు యాకోబు కూడా అక్కడికి వస్తారు వాళ్ళు అక్కడే స్థిరపడిపోతారు తర్వాత వాళ్ళు ఎరువులు యువసేపు మిగతా పరు అప్పుడు పరు అందరూ చనిపోతారు తర్వాత ఇస్రాయిలు అక్కడే ఉండి అయుగుప్తులనే ఉండిపోయి వాళ్ళు విస్తారంగా విస్తరిస్తారు ఫలిస్తారు తర్వాత వాళ్ళని చూసిన అయగుప్తీలు వాళ్ళని కఠినంగా శ్రమ పెట్టడం మొదలు ఇవన్నీ మనకు తెలిసినవే ఇస్రాయిల్ పరిస్థితి ఆ ఐగుప్తులో ఎలా ఉందనే విషయాలు ఇక్కడ నిర్గమకాండం మొదట అధ్యాయంలో రాయబడతాయి ఎలా ఉన్నారు వాళ్ళు బహు సంతానం గలవారై అభివృద్ధి పొందారు చాలా బాగా అభివృద్ధి పొందారు విస్తరించారు అత్యధికంగా ప్రబలినారు ఆ ఐగుప్తి మొత్తం అప్పుడు వారు ఉన్న ప్రదేశం కూడా వారితో నిండిపోయి ఉన్నది ఆ ఐగుప్తి ప్రాంతం అంతా కూడా ఇస్రాయెల్ ప్రజలతోటి నిండిపోయింది అప్పుడు ఏసేపు ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించను ఏసేపు ఎవరో తెలియదు అతను ఏం చేశాడో తెలియదు అప్పుడు ఉన్న రాజుకి ఏసేపు నిబంధన ఏదో తెలియదు వాళ్ళ మధ్య సంబంధం ఏదో తెలియదు అటువంటి ఒక రాజు వచ్చి ఐగుప్తును ఎరు ఉన్నాడు అటువంటి పరిస్థితి అతనేమనుకున్నాడు అతడు తన జనులతో ఇట్లని ఇదిగో ఇస్రాయిల్ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది ఇస్రాయేళ్లు మనకంటే కూడా బలవంతులుగా ఉన్నారు మనకంటే కూడా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వారు విస్తరింపకుండాన్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదు రండి లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు మన కలిగినప్పుడు కూడా మన శత్రులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనిను అప్పుడు దానికి అనుమానం వచ్చింది వీళ్ళు మనకంటే బలవంతులుగా ఉన్నారు వీళ్ళు మనకంటే కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు మరి వీళ్ళు యుద్ధం వచ్చినప్పుడు మన శత్రువులతో చేయి కలిపితే అప్పుడు మనం ఓడిపోతాము అప్పుడు మన నుంచి తప్పించుకొని పోతారేమో అన్న ఆలోచన అనికొచ్చి అనేం చేస్తున్నాడు వచనంలో కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులు నిలువచ్చేయు పీతోము రామశేషను పట్టణములు కట్టిది తర్వాత అయినను ఐగుప్తులు వారిని శ్రమ కొలది వారు విస్తరించి ప్రబ గనుక వారు ఇస్రాయల్ లీడర్ల అంటే నిగమ అక్కడ ఐగుప్తులు ఐగుప్తులు ఇస్రాయల్ ప్రజల్ని ఎంతో శ్రమ ఉన్నారు ఒక అధికారుని పెట్టించి మరి శ్రమ ఉన్నారు వాళ్ళు ఎంత శ్రమ పెట్టినా ఎంత కష్టపెట్టినా కానీ ఇస్రాయీలీలు ఎక్కువ అవుతూనే ఉన్నారు వాళ్ళు ప్రబలతనే ఉన్నారు ఇది చూసి వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి వాళ్ళు అలా విస్తరించడం చూసి ఐగుప్తీలు ఏం చేశారు ఇస్రాయల్ పట్ల అసహ్యపడ్డారు ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తీలు అసహ్యించుకుంటున్నారు ఎందుకు వాళ్ళకంటే కూడా వీళ్ళు బలవంతులు వాళ్ళకంటే కూడా వీళ్ళు విస్తారంగా ఉన్నారు ఎంతగానో అసహించుకుంటున్నారు ఆ పరిస్థితిలో ఇస్రాయల్ యొక్క ఇస్రాయల్ ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే ఐగుప్తీల చేత అసహించుకోబడము కఠినమైన శ్రమ చేయడం శ్రమ చేసి కూడా గుర్తింపు రాకపోగా అసహించుకోబడడం ఇంకా చూడండి ఒక మనిషిని అసహించుకుంటే ఆ మనిషిలో ఉన్నటువంటి భావం ఎంతో దారుణంగా ఉంటది ఎంతో బాధ ఉంటుంది ఒక మనిషిని కొట్టినా పడతాడు తిట్టినా పడతాడు కాని అతను అసహించుకుంటేనో లేకపోతే దూరం పెట్టేస్తేనో ఆ మనిషి ఎంతో బాధపడతాడు ఎందుకంటే ఒక దెబ్బ కొడితే తగిలేదు దెబ్బ తగిలేదు శరీరానికి కానీ అసహించుకుంటే దెబ్బ తగిలేదు మనసుకి కాబట్టి మనసుకు తగిలిన గాయం అది చాలా గొప్పది శారీరకం శరీరానికి తగిలిన గాయాలు పోతాయి కానీ మనసుకు తగిలిన గాయాలు పోవు అవలానే ఉంటాయి అంటే ఇస్రాయలీలు కఠినమైన శ్రమ అంటే వాళ్ళు శారీరకంగా శ్రమ ఉన్నారు శారీరకంగా కురిగిపోతా ఉన్నారు శారీరకంగా బాధపడతా ఉన్నారు అదే రీతిగా మానసికంగా కూడా వాళ్ళు కురుంగిపోతా ఉన్నారు మానసికంగా కూడా ఎంతో వేదన పడతా ఉన్నారు శారీరకంగాను మానసికంగాను వాళ్ళు ఎంతగానో కృంగిపోయి ఉన్నారు ఇస్రాయల్ ప్రజలు ఎంతో దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఆ తర్వాత పదమూడవ వచనంలో ఐగుప్తీల చేత ఇస్రాయిలుల చేత ఐ గుప్తీలు కఠినముగా సేవ చేయించుకునే ఎంతో కఠినంగా పని చేయించుకుంటా ఉన్నారు తర్వాత వారు పద్నాలుగో వచ్చిన వారు ఇస్రాయులుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండేను ప్రతి పని మనకు మనం వరకు ఉద్యోగాలు చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని సార్లు ఏమో చాలా హెవీ వర్క్ ఉంటది కొన్ని కొన్నిసార్లు చాలా వర్క్ తక్కువగా ఉంటుంది చాలా పీస్ఫుల్ గా ఉంటాం అంటే మనకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది అలాంటప్పుడు కానీ వీళ్ళకి చేసే ప్రతి పని కూడా చాలా కష్టంగా ఉంది అంటే రిలీఫ్ తీసుకోవడానికి కొంత విశ్రాంతి తీసుకోవడానికి లేదు కొంత అలసట తీసుకోవడానికి లేదు కఠినంగా ఉంది ప్రతి పని కఠినంగా ఉంది అలసట లేకుండా వాళ్ళు పని చేస్తున్నారు వారు జిగటం వంటి వంటి పనిలోనూ పొలంలో చేయ ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణంలను విసికించిరి ఐగుప్తీలు ఇస్రాయల్ని ఇంతగానో విసికిస్తున్నారు ఎంతో వేదన పెట్టా ఉన్నారు పని వాళ్ళలాగా కఠినమైన శ్ర కఠినమైన పరిస్థితుల్లో చూస్తూ ఉన్నారు ఇంత కఠినమైన శ్రమను ఇస్రాయల్ అనుభవిస్తూ ఉన్నారు ఆ ఐగుప్తి రాజుకి ఇస్రాయల్ పట్ల చాలా చిన్న చూపు అసహ్యం వాళ్ళంటే లెక్కలేనితనం దాసుల్లాగా చూస్తూ ఉన్నారు చూడండి ఐగుప్తీలే ఈ రీతిగా చూస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు ఎలా చూస్తాయి ఐగుప్తీల్ని ఎలాగై ఆ ఇస్రాయల్ ప్రజల్ని ఎలా చూస్తాయి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు ఏ రీతిగా అయితే బానిసల్లాగా ఐగుప్తీలు చూస్తున్నారో అదే రీతిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బానిసల్లాగానే చూస్తారు ఉదాహరణ చెప్పాలంటే మా ఇంట్లో పని మనిషి ఉంటే మా పక్కింటి వచ్చి ఆమెను పని మనిషిలాగానే చూస్తారు తప్ప ఇంటి ఓనర్ చూడరు ఇంటి యజమానుల్లాగా చూడరు వాళ్ళతో ఎక్కువగా బాగా మాట్లాడారు అధికారం చూపిస్తా ఉంటారు అంటే ఐగుప్తులోను ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనూ ఇస్రాయేల్ అంటే ఎంతో చిన్న చూపు ఎందుకు చిన్న చూపు అంటే వీళ్ళు దాదాపుగా నాలుగు వందల సంవత్సరాలుగా ఐగుప్తిలో కఠినమైన శ్రమ సేవ చేస్తా ఉన్నారు కఠినంగా హింసింపబడతా ఉన్న బానిసలుగా ఉన్నారు అంటే ఐగుప్తు రాజు హృదయంలో ఎలా ఉంటుందంటే నాలుగు వందల మేము కష్టపడుతున్నాం నాలుగు వందల ఇక్కడ ఇక్కడే పడున్నారు తప్ప వీళ్ళ కోసం ఎవడూ రాలేదు వీళ్ళని విడిపించడానికి ఎవడూ లేడు వీళ్ళు దిక్కు వారు వీళ్ళు అనాథలు వీళ్ళకి ఏ ఆశ్రయం లేదు వీళ్ళ పక్షాన్ని నిలబడేవాడు ఎవడూ లేడు అని చెప్పి గర్వంతో ఉంటారు కదా దిక్కు లేని వాళ్ళలాగా చూశారు అనాథంలాగా చూశారు అటువంటి పరిస్థితుల్లో ఇస్రాయిల్ ప్రజలు ఉన్నారు శారీరకంగా కురింగిపోతున్నారు మానసికంగా కురింగిపోతున్నారు దిక్కు వారి వల్లే ఉన్నారు అటువంటి దిక్కు వారి పట్ల ఎవరికైనా చిన్న ఎంత ఎంత పెద్దవాళ్ళు ఎంత మంచి అటువంటి ప్రజలను చూసినప్పుడు ఏమనిపిస్తుంది దిక్కు లేని వాళ్ళలాగానే తప్ప గౌరవం ఇవ్వరు అది ఇస్రాయిల్ ప్రజల యొక్క పరిస్థితి అందుకే ఫరో అంటాడు మా దేవు మా దేవుడు ఇస్రాయల్ దేవుడు మా ఇస్రాయల్ ప్రజలను పంపించమంటే ఆ దేవుడు ఎవరో నాకు తెలియదని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతాడు ఎందుకు నాలుగు వందల ఏళ్ళుగా నేను ఉంటే నాలుగు వందల ఏళ్ళుగా శ్రమ పెడతా ఉంటే అప్పుడు ఎక్కడికి పోయాడు దేవుడు అప్పుడు ఎందుకు కాపాడలేదు వాళ్ళ దేవుడు లేడంటే ఎంతో చిన్న ఎంతో నిర్లక్ష్యంగా నిర్లజ్జగా సమాధానం ఇచ్చారు ఎందుకంటే చిన్న చూపు ఉన్నారు దిక్కులేని వాళ్ళని అటువంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే ఐగుప్తీలకేమో అసహించుకోబడుతున్నారు ఐగుప్తీలకు అసహ్యులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బానిసలు అందరికీ బానిసలు లెక్కలేని వారు అనాథలుగా ఉన్నారు ఇది ఇస్రాయల్ యొక్క ప్రజల యొక్క పరిస్థితి ఐగుప్తులో ఉన్నప్పుడు మానసికంగా శారీరకంగా ఎంతో కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అటువంటి ప్రజలను ఎవరు కూడా లెక్క చెయ్యరు అటువంటి ప్రజలను ఎవరు కూడా మంచి ఉద్దేశంతో చూడరు ఒకవేళ చేరదీసినా వాళ్ళ చేత పని చేయించుకోవాలని అనుకుంటారు తప్ప వాళ్ళని పైకి తీసుకురావాలని ఎవరు అనుకోరు వాళ్ళని ఉన్నత స్థితిలో పెట్టాలని ఎవరు అనుకోరు ఈ లోక మనుషులైతే ఇటువంటి ప్రజల్ని దేవుడు ఒక మాటతో సంబోధించాడు దేవుడు ఇటువంటి ప్రజల్ని ఎంత దారుణమైన స్థితిగతులు ఉన్నటువంటి ప్రజల్ని దేవుడు ఒక మాట అన్నాడు అదే నిర్గమకాండం ఏడవ అధ్యాయము నాలుగో వచనంలో రాయబడుతుంది ఈ నిర్గమకాండం ఏడవ అధ్యాయం నాలుగవ వచనంలో ఈ మాట రాయబడుతుంది పరో మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తి మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇస్ ఇస్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించదను ఇక్కడ దేవుడు మాట వాడుతున్న పదం ఏంటంటే ఐగుప్తి మీద చెయ్యి వేసి ఐగుప్తు మీద నా చెయ్యి ఐగుప్తి మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇస్రాయిలులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించదను ఒకరికేమో అసహించుకునే బడే వాళ్ళు ఒకరికి బానిసలైనటువంటి ప్రజలను దేవుడు అంటున్నాడు నా సేనలు నా సేనలు నా ప్రజలు అని అంటున్నాడు అదే దేవుడు నిర్గమకాండం పన్నెండో అధ్యాయం నలభై ఒకటో వచనంలో నిర్గమకాండం పన్నెండు అధ్యాయం నలభై వచనంలో ఆ నాలుగు సంవత్సరములు గడిచిన తర్వాత జరిగిన దేమనగా ఆ దినందే యహోవా సేనలన్నీయుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను ఈ బానిసలు ఈ దిక్కు లేని వాళ్ళు ఏమైపోయారు యహోవా సేనలు దేవుని యొక్క సేనలు అంటే చూడండి ఎంత పెద్ద పదం దేవుడు వాడాడు ఒకరికి బానిసత్వంగా ఉండేవాళ్ళం దేవుడు అంటున్నాడు నా సేనలు నా ప్రజలు అని దేవుడు అంటున్నాడు ఇంగ్లీష్ లో చూస్తే అదే పన్నెండో అధ్యాయం నలభై ఒక్క ఇంగ్లీష్ లో ఏం రాసి ఉంటుంది అంటే ఆఫ్ ద లార్డ్ అని రాసుంటది హోస్ట్ దేవుని యొక్క ప్రతినిధి ఒక ఏదైనా ఒక సభ జరుగుతుంటే దానికి ఒక హోస్ట్ ఉంటాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం తనే నడిపిస్తాడు ఆ మీటింగ్ ఎందుకు ఉద్దేశించబడిందో ఏమేమి కార్యక్రమాలు జరగాలో అవన్నీ కూడా అందరినీ ఆ మీటింగ్ ఆర్గనైజర్స్ ఏవైతే తలంచుతారో అవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు అవన్నీ చక్కగా జరిగిస్తూ హోస్ట్ ఈవెంట్ యొక్క హోస్ట్ ఈవెంట్ హోస్ట్ యొక్క ఒక పని ఆ స్టేజ్ మీద ఉండి అక్కడ జరగవలసిన కార్యక్రమాలన్నీ జరిగిస్తూ ప్రతి ప్రజల్ని కూడా వాళ్ళు అకామిడేట్ చేస్తూ ఉంటారు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా చేస్తా ఉంటారు ఎందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది ఎందుకు ఈ మీటింగ్ జరుగుతుంది తర్వాత కార్యక్రమం ఏంటి ఈ తర్వాత కార్యక్రమం ఏంటి అని చక్కగా చెప్తా ఉంటారు వాళ్ళని హోస్ట్ అంటారు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు హోస్ట్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవుని యొక్క ప్రతినిధులు అంటే దేవుడు ఒకరికి బానిసలుగా ఉన్న వాళ్ళని ఒకరి చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్న ఒకరికి వెట్టి చాకరీ చేస్తున్న వాళ్ళని ఒకరి చేత అసహించుకోబడుతున్న వాళ్ళని కృంగిపోయినటువంటి వాళ్ళని అటువంటి వాళ్ళని దేవుడు అంటున్నాడు నా ప్రజలు నా సేనలు నా ప్రతినిధులు అని దేవుడు అంటున్నాడు ఐగుప్తు రాజకీయమో చిన్న చూపు కానీ దేవుడు నా ప్రతినిధి నా ప్రజలను చూడండి ఇస్రాయల్ ప్రజలకు దేవుడు ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు నా సేనలు అంటే చూడండి దేవుని పక్షంగా ఉన్నవాళ్ళు వీళ్ళంతా అంటే దేవుడు అంత గొప్ప ఆధిక్యతన ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చాడు చుట్టుపక్కల ఎవరైనా సరే బానిసల్లాగానే చూస్తారు గొప్ప వాళ్ళలాగా చూడరు కానీ దేవుడు అంటున్నాడు నా ప్రతినిధులు వాళ్ళ ప్ర దేవుని ప్రతినిధుల్లాగా వాళ్ళు నేర్పరచుకున్నాడు అంత మాత్రమే కాదు తర్వాత లేవికాండము ఇరవై ఉదయం ఇరవై నాలుగో మనం చదివితే లేవికాండం ఇరవై ఉదయం ఇరవై నాలుగో నేను మీతో చెప్పిన మాట ఇదే మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండినట్లు దాన్ని మీకు ఇచ్చేదను జనములలో నుండి వే మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడైన యహోవాను నేనే దేవుడు అంటున్నాడు మీకు పాలు తేనెలు ప్రవహించేటువంటి భూమిని స్వాస్థ్యంగా ఇస్తాను అది మీకు స్వాస్థ్యం అవుతుంది మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను తర్వాత ఏమంటున్నాడు జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచి మీ వేరుపరిచిన మీ దేవుడినైనా యహోవాను నేనే నేనే మీ దేవుడిని నేను మీకు దేవుడుగా ఉంటానని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు అంటే ప్రత్యేక పరుస్తున్నాడు ఈ లోకం నుంచి ప్రత్యేక పరుస్తు లోక జనాల నుంచి ప్రత్యేకపరుస్తున్నాడు పాలు తేనెలు ప్రవహించేటువంటి గొప్ప దేశాన్ని అంటే స్వతంత్రతని ఇంతకాలం ఒక దాయా దాక్షిణ్యాల దగ్గర బతుకుతా ఉన్నారు ఇంతకాలం వేరే చోట ఆశ్రయం తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు అలా కాకుండా వాళ్ళకే స్వతంత్రంగా వాళ్ళని ఉంచడానికి దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు వాళ్ళకు ఒక ఇవ్వబోతున్నాడు అంత మాత్రమే కాదు ద్వితీయోపదేశ అధ్యాయం ఆరో వచనంలో నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనం నీ దేవుడైన యహోవ భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకునేను ఆయన ఈ ఇస్రాయల్ ప్రజలు ప్రతిష్ఠిత జనం ఒకరికి బానిసలుగా ఉన్న ప్రతిష్ఠిత జనం నీ దేవుడైన యహోవ భూమి సమస్త జనముల నిన్ను ఎక్కువగా ఎంచి ఈ భూమి మీద ఎంతోమంది ప్రజలు దేవుడు పట్టించుకోలేదు కానీ పనికి మాలిన కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్న ఇస్రాయలుల్ని ఎక్కువగా ఎంచాడంట దేవుడు లోకంలో కుంగిపోయిన వారిని అణగి అనగారిన వాళ్ళని ఎలా ఎలా చూస్తారు చాలా దారుణంగా చూస్తారు లెక్క చేయరు పేదవాళ్ళని ఎవరు లక్క చేస్తారు లెక్క చేయరు చాలా అవహేళనంగా మాట్లాడతారు అసహ్యంగా మాట్లాడతారు చాలా చులకనగా మాట్లాడతారు కానీ దేవుడు అంటున్నాడు ఇన్ను ఎక్కువగా ఎంచి అంటే చాలా గొప్ప వాళ్ళగా ఎంచుతున్నాడు ఇస్రాయల్ ప్రజలను దేవుడు తర్వాత అదే నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయంలో దేవుడు అంటున్నాడు కాగా మీరు నా మాట విని నా నిబంధనను అనుసరించి నడిచిన మీరు సమస్త దేశ నాకు స్వకీయ సంపాద్యమగుదురు నేను సంపాదించుకున్న వాళ్ళుగా ఉంటారని చెప్పి దేవుడు చెప్తున్నాడు తర్వాత నిర్గమకాండం పంతొమ్మిది ఆలోచనలో సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపకమైన రాజ్యము గాను పరిశుద్ధమైన జనము గాను ఉందరని చెప్పుము నీవు అని చెప్తున్నాడు ఇలాగా యాజక రూపమైన రాజ్యము యాజకులుగా తర్వాత పరిశుద్ధ జనముగా దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు ఎంతో గొప్పగా దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే వాళ్ళకంటూ విడుదలే కాకుండా దేవుని ప్రతినిధుల్లాగానే కాకుండా వాళ్ళకు స్వాస్థ్యం ఇచ్చి వాళ్ళని లోకంలో ఉన్న వాళ్ళకంటే గొప్పగా ఏంచి వాళ్ళకాని తోడుగా ఉంటానంటున్నాడు వాళ్ళకి కావాల్సిన అనుగ్రహిస్తానంటున్నాడు తర్వాత ఏమంటున్నాడు చూడండి సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం మూడో వచనంలో సంఖ్యాకాండము ఇరవై రెండు అధ్యాయ మూడో వచ్చినంలో జనము విస్తారంగానున్నందున మోయాబీలు వారిని చూసి మిక్కిలి భయపడిరి మోయాబియులు ఇస్రాయిలకు జంకిరి అంటే మోయాబీలు ఇస్రాయలును చూసి మిక్కిలి భయపడుతున్నారు వనికిపోతున్నారు వాళ్ళను చూస్తేనే ఇస్రాయల్ ప్రజలను చూస్తేనే వనికిపోతున్నారు మోయాబియల్ అంతకుముందు ఏమనుకుంటుంటారు ఇస్రాయల్ ప్రజలు అంటే బానిసల్ ఇప్పుడు అదే ఇస్రాయల్ ప్రజలను చూస్తే భయం వణుకు మోయాబియలకి అదే యహోశువ ఐదో యహోశివ గ్రంథం ఐదో అధ్యాయం మొదటి వచనంలో వారు దాటుచుండగా ఇస్రాయేలీల ఎదుట నుండి యహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కులనున్న అమ్మూరిళ్ల రాజులందరూ సముద్రమునొద్దనున్న కణానీల రాజులందరినూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయను ఇస్రాయలీల భయము చేత వారికి ధైర్యం ఏమీ లేకపోయను సహోషవ టైంలో ఇస్రాయల్ ప్రజలు యోర్ధన్ దాటుతున్నప్పుడు దేవుడు అనీళ్ళని ఎండిపో చేస్తాడు వాళ్ళని నద్దె దాటిస్తాడు అన్న విషయము అమ్మోరీలకి తెలిసింది కానానీయులకి తెలిసింది ఈ అమ్మోనీయులకి అమ్మోరీలకి కానానీలకి తెలిసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే గుండెలు చెదిరిపోయినాయి వాళ్ళకి గుండె జారిపోయింది వాళ్ళకి భయం వాళ్ళకి ధైర్యం లేదు వనికిపోతున్నారు వాళ్ళు కూడా మోయాబీలు వని అమ్మోరీలు వనికిపోయారు కానానీయులు వనికిపోయారు అదే యోహిష్వ ఆరోగ్యం మొదటి వచ్చినంలో ఆ కాలమున ఇస్రాయల్ల భయము చేత ఎవడను వెలుపల్లికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకోపట్న ద్వారము గట్టిగా మూసివేయబడను అంటే ఇస్రాయల్ భయపడి ఇస్రాయల్ ప్రజలకు భయపడి ఎరుకోపట్నస్తులు వాళ్ళు బయటికి రావడమే మానేశారు వాళ్ళు ద్వారాలు వేసుకొని లోపలికి రాకుండా భయపడుతూ లోపల ఉనుకుతూ కూర్చున్నారు ఎరుకోపట్నస్తులు అదే సమయంలో మొదటి గ్రంథము నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఫిలిస్తీన్లు ఆ కేకలు విని హెబ్రిల దండిలో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యహోవ నిబంధన మందసము దండులోనికి వచ్చునని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారిలాగూ సంభ్రమింపలేదు అయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతుల నుండి మనల్ని ఎవడూ విడిపింపగలరు అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా అంటే ఫిలిస్తీన్లు కూడా వనికిపోతున్నారు అంటే చూడండి దేవుడు వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వడమే కాదు వాళ్ళని ప్రత్యేకంగా ఏర్పరచుకోవడమే కాదు వాళ్ళను తన ప్రతినిధులుగా ఏర్పరచుకోవడమే కాదు చుట్టుపక్కల రాజ్యపు ప్రజలకి అమ్మోనీలు కావచ్చు కనానీలు కావచ్చు మోయాబీలు కావచ్చు ఎరికోపట్నస్తులు కావచ్చు అదేవిధంగా ఫిలిస్తీన్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ ఇస్రాయల్ ప్రజలంటే భయము వణుకు అదే ఐగుప్తులో వీళ్ళు బానిసత్వంగా ఉన్నప్పుడు వీళ్ళందరికీ వీళ్ళే తెలుసు బానిసలను తెలుసు దిక్కు లేని వాళ్ళని తెలుసు ఏ ఆధారం లేని వాళ్ళని తెలుసు కానీ ఇప్పుడు అదే ఇస్రాయల్ ప్రజలంటే ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా భయం ఈ భయం మాత్రమే కాదు వనుకు గుండెలు జారిపోయేంత వనుకు కాళ్ళు వణేంత వనుకు వాళ్ళకి అంత భయం అనమాట అంటే చూడండి ఒకప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితిలో బానిసత్వములో ఎంతో దారుణమైన స్థితిలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు ఎంత ఘనతను వాళ్ళకి ఇచ్చాడు దేవుడు ఎంత గొప్పగా వాళ్ళని ఆశీర్వదించాడు దేవుడు ఎంత గొప్ప కీర్తిని వాళ్ళ కలుగజేశాడు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళ పేరింటే భయం అంత మాత్రమే వాళ్ళకంటూ సపరేట్ స్వాస్థ్యం స్వతంత్రత అంత మాత్రమే వాళ్ళని పరిశుద్ధ జనంగా యాజక సమూహంగా వాళ్ళకు కావలసిన అనుగ్రహిస్తూనే దేవుని సేనలను పిలుస్తూనే దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని అంత గొప్పగా నా ప్రజలు నా నా జనము నా సేనలు అని చెప్పి దేవుడు సంబోధించాడు అంటే దేవుడు ఒక అనగారిన వాళ్ళని ఒక పనికి మాలిన వాళ్ళని దిక్కు లేని వాళ్ళని ఏ రీతిగా ఉన్నత స్థితికి తీసుకొచ్చాడో ఇక్కడ మనం తెలుసుకుంటా ఉన్నాం ఇంతవరకు మానసికంగా శారీరకంగా కృంగిపోయి అనగా ఇంకా మాకు ఏ దిక్కు లేదు అన్ని ఆశలు చచ్చిపోయినటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్ళాడు ఉన్నత స్థితిలో నిలబెట్టాడు నా ప్రజలను చెప్పుకున్నాడు నా సేనలను చెప్పుకున్నాడు బానిసలను గొప్ప కాదు లోకంలో మనుషులు ఉంటారు ఏమీ లేని వాడిని నా ఓళ్ళని ఒప్పుకోవడానికి కూడా కష్టపడతారు వీళ్ళు మా బంధువులే వీళ్ళు మా చుట్టాలే అని చెప్పుకోరు చాలాసార్లు చూశాను నేను కొంతమంది తండ్రులకు ఎట్లా ఉంటుంది అంటే కొడుకు చాలా చెడిపోయి పాడైపోతులు వీళ్ళు నా కొడుకు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులను చూసి వీళ్ళు తండ్రిని చెప్పుకోవడానికి కూడా సిగ్గు సిగ్గుపడతారు వాళ్ళ యొక్క బట్టి కానీ దేవుడు అంటున్నాడు లోకపు తమ స్థాయి వాళ్ళని తమ కంటే ఉన్నత స్థితి వాళ్ళని తమ స్థాయిలో ఉన్న వాళ్ళతో సంబంధాలు కలుపుకోవాలనుకుంటారు మనుషుల ఆలోచన ఎలా ఉంటది తమ స్థాయికి తగిన వాళ్ళతో స్నేహం చేస్తారు తమ స్థాయికి తగిన వాళ్ళకంటే తమ స్థాయి కూడా ఉన్నతంగా ఉండే వాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు వాళ్ళతో సంబంధాలు కలుపుకోవడానికి ఇష్టపడతారు అంతేగాని కింద ఉన్న వాళ్ళని లెక్క కూడా చేయరు కానీ దేవుడు అనగారిన వాళ్ళని అణచివేయబడిన వాళ్ళని ప్రింగిపోయిన వాళ్ళని పతనమైపోయిన వాళ్ళని ఏ ఆశలు నేని వాళ్ళని ఉన్నత స్థితిలో నిలబెట్టాడు వాళ్ళని నా ప్రజలు అనుకున్నాడు వాళ్ళని నా సేనలను సంబోధించాడు వాళ్ళని ప్రత్యేక పరిచాడు గొప్పగా ఎంచాడు అది దేవుని యొక్క మనస్తత్వం ఇంత గొప్పగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు వాళ్ళకి ఘనత కలుగు చేశాడు శత్రువులు వాళ్ళని చూస్తేనే ఉనికిపోయే పరిస్థితిని దేవుడు తీసుకొని వచ్చాడు చూడండి ఇంతటి గొప్ప పరిస్థితిని వాళ్ళకి దేవుడు అనుగ్రహించినప్పుడు వాళ్ళెంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళెంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఉన్నారా వాళ్ళు లేనే లేరు దేవుడు ఏమన్నాడు నా ప్రతినిధులను సెలవిచ్చాడు అంటే ఇస్రాయేల్ ప్రజలను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆయన ప్రతినిధిగా ఆయన గురించి చెప్పేవాళ్ళుగా పరిశుద్ధత అంటే ఏంటిదో ఈ లోకానికి తెలియజేసే రీతిగా నిజమైన దేవుడు ఎలా ఉంటాడో తెలియజేసే రీతిగా దేవుని గురించి రిప్రజెంటేటివ్ గా ఉండి దేవుని గురించి తెలియజేసే రీతిగా వాళ్ళని ఏర్పరచుకుంటే ఏం చేశారు వీళ్ళు వాళ్ళు అడుగు దేవుణ్ణి నొప్పించడం మొదలుపెట్టారు అడుగుడుగునా వాళ్ళు ప్రతి చిన్నదానికి పెద్దదానికి దేవుణ్ణి గాయపరిచారు దేవుడు ఏమనుకున్నాడు ఉన్నతంగా ఆశీర్వదించాలి ఉన్నత స్థితిలో నిలబెట్టాలి శత్రువులకు భయం కలిగజేయాలి తద్వారా ఆయన మహిం పొందాలి చుట్టూ ఉన్నటువంటి దేశ ప్రజలంతా కూడా ఆయనే దేవుడు తెలుసుకోవాలి వీళ్ళ యొక్క జీవన విధానం వీళ్ళ కల్చర్ చూసి అయ్యో ఇటువంటి కల్చర్ మనం కూడా ఫాలో కావడం లేదు ఇంత పరిశుద్ధంగా జీవిస్తున్నారు ఇంత గొప్పగా జీవిస్తున్నారని చుట్టుపక్కల వాళ్ళు అనుకోవాలి వాళ్ళంతా కూడా నా వైపు తిరగాలి అని చెప్పి వాళ్ళని తన ప్రతినిధులుగా ఏర్పరచుకున్నాడు దేవుణ్ణి రిప్ర దేవుని యొక్క రిప్రజెంటేటివ్ లాగా దేవుణ్ణి చూపించే వాళ్ళలాగా దేవుణ్ణి తెలియజేసే వాళ్ళ దేవుణ్ణి ప్రకటించే ప్రజలు హౌస్ ఆఫ్ ద లార్డ్ కానీ వాళ్ళు ఆ పని చేయలేదు వాళ్ళు ఏం చేశారు దేవుణ్ణి తృణీకరించారు దేవుణ్ణి గాయపరిచారు అడుగడుగున దేవుని మీద గొనిగారు శనిగారు ఎంతగానో దేవునికి వేదన గురి చేశారు దేవుణ్ణి దేవుడేమో ఉన్నత తలంపులు కలుగుంటే దేవుడేమో ఉన్నతమైన ఆలోచనలు కలుగుంటే ఎంతో గొప్పగా ఉన్నత స్థాయిలో దేవుడు చూస్తుంటే వీళ్ళేమో నేల చూపులు చూస్తూ ఉన్నారు చిన్న నేల చూపులు చూస్తూ చిన్న వాటికి పెద్దవాటికి దేవుని మీద కొనిగి ఆయన అంచనాలు అందుకోకపోగా ఆయన ఇంకా తిరిగి బాధ పెట్టారు వాళ్ళు దేవుడు అనేక మనం పాత నిబంధనలు చూస్తూ ఉంటాం ఆయన శ్రమలకు అప్పగించడము తీసుకురావడము శ్రమలకు అప్పగించడము తీసుకొని రావడం వీళ్ళు తప్పిపోవడం రావడం తప్పిపోవడం రావడం ఆయన ఒక్కొక్కసారి వాళ్ళ శ్రమలకు అప్పగించినప్పుడు ఎంత దుఃఖపడతాడో ఎంత బాధపడతాడు దేవుడు ఎందుకు అప్పగించకపోతే ఏమవుతుంది అప్పగిస్తే ఏమవుతుంది అప్పగించకపోతేమో వీళ్ళు అలానే పాపంలో ఉండిపోతారు అలానే పాపంలో జీవిస్తారు శత్రులకు అప్పగించకపోతే పాపంలోనే ఉండిపోతారు అప్పగిస్తేనేమో శ్రమల పాలవుతున్నారు అటు బాదే ఇటు బాదే రెండు చోట్ల బాదే రెండు పక్కల బాదే శత్రులకు అప్పగిస్తేనేమో శ్రమలు పడుతూ వాళ్ళ శ్రమలు దేవుడు చూడలేక దుఃఖపడతా ఉంటాడు దేవుడు అలా కాకుండా శ్రమలకు అప్పగించకుండా ఉంటేనేమో దేవుని దగ్గరికి రాకుండా పాపం చేస్తూ దేవుణ్ణి దుఃఖపరుస్తారు అటు దుఃఖపరుస్తున్నారు ఇటు దుఃఖపరుస్తున్నారు దేవునికి నెమ్మది లేకుండా చేశారు దేవునికి సంతోషం లేకుండా చేశారు దేవుడు విజయం మీద విజయం అనుగ్రహించాలి వాళ్ళను గొప్పగా నిలబెట్టాలి ఒక డిఫరెన్స్ చూపియాలి నిజమైన దేవుని ప్రజలకి లోకంలో దేవుని లేని ప్రజలకి డిఫరెన్స్ చూపియాలి తేడా చూపియాలని దేవుడు అనుకున్నాడు కానీ వాళ్ళ స్థాయికి పోలేకపోయారు అనేక మార్లు ఫిలిస్తీన్లు కావచ్చు అమోరియలు కావచ్చు అక్కడ ఉంటే మిద్యానీయులు ఎవరైతే వనికిపోయారో భయపడ్డారో అనేక మార్లు ఇస్రాయల్ ప్రజల మీద వాళ్ళు విజయం పొందారు అప్పుడు వాళ్ళ హృదయంలో ఏముంటుంది చెప్పండి వీళ్ళ దగ్గర ఏమి లేదులే మనం ఏదో ఎక్కువ అనుకున్నాం మనం ఏదో చాలా ఊహించుకున్నాం వాళ్ళ దేవుడి గురించి ఈ ప్రజల గురించి మనం చాలా ఊహించుకున్నాం కానీ వీళ్ళ దగ్గర అంత మ్యాటర్ లేదు వీళ్ళు ఓడిపోయారు కదా మనకు బానిసలు అయ్యారు వీళ్ళ దగ్గర ఏముంది వీళ్ళ దేవుడు ఏంది ఆ స్థాయికి దిగజార్చే దేవుణ్ణి ఎందుకు దేవుణ్ణి గూర్చి అర్థం చేసుకోక దేవుని తలంపులు అర్థం చేసుకోక అంటే దేవుడేమో డిఫరెన్స్ చూపారని కోరుకుంటే ఏ డిఫరెన్స్ లేకుండా వాళ్ళలో కలిసిపోయారు వాళ్ళకు వాళ్ళ దగ్గర ఓడిపోయారు వాళ్ళకే బానిసలుగా మళ్ళీ తిరిగిపోయినారు అప్పుడు అన్ని జనులు ఎదుట అవమానించబడింది దేవుణ్ణి వాళ్ళు తెలుసుకోలేకపోయారు వాళ్ళు ఏమనుకుంటారు మేంగోడి కూడా గెలుస్తున్నాం కదా మేము అనవసరంగా భయపడ్డాం అనుకున్నారు అంటే వాళ్ళు దేవుని దగ్గరికి రాలేకపోయినారు వాళ్ళు దేవరెండ్స్ చూడలేకపోయినారు ఎందుకంటే ఆ రీతిగా వీళ్ళు చూపించలేకపోయినారు కాబట్టి ఆ రీతిగా వీళ్ళు లోబడలేదు కాబట్టి ఆ రీతిగా జరిగింది చూడండి దేవుడు ఒక మాట అంటాడు ఈ మోసతోటి అధ్యాయం ఏడో వచనంలో నిర్గమకాండము ముప్పై అధ్యాయం ఏడో వచనంలో వాళ్ళు ఎప్పుడైతే దూడం చేసుకునే పాపం చేస్తారో దేవుడు అంటాడు ఒక మాట కాగా యహోవా మోషేతో ఇట్లా నేను నీవు దిగి వెళ్ళుము ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి ఏమంటున్నాడు దేవుడు నువ్వు దిగి వెళ్ళిపో ఐగుప్తి దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నీ ప్రజలు నీకు సంబంధించిన వాళ్ళే కానీ నాకు సంబంధించిన వాళ్ళు కాదు మొట్టమొదటి ఐగుప్తి నుంచి తీసుకొచ్చేటప్పుడు దేవుడు ఏమన్నాడు నా సేనలు నా ప్రజలు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు నీ ప్రజలు నీవు రప్పించిన నీ ప్రజలు అంటే చూడండి దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు నా ప్రజలని దేవుడు ఎంతో సంతోషించాడు నా సేనలని చెప్పి దేవుడు సంతోషించాడు వాళ్ళని దుఃఖ పెట్టేశారు దేవుడు ఏమంటున్నాడు నీ ప్రజలు అంటే వేరైపోయింది సంబంధం లేదు నీ వాళ్ళే కానీ నా వాళ్ళు కాదు నా ప్రజలు చెడిపోయారని అనలేదు ఆయన నీ ప్రజలు చెడిపోయారు అంటే దేవుడు ఆ సంబంధం వదిలేసుకున్నాడు అక్కడితోటి అంతగా బాధ పెట్టారు వాళ్ళు దేవుణ్ణి ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశాలు ఎరగనే ఎరగలేదు వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని యొక్క తలంపులు ఎరగనే ఎరగలేదు వాళ్ళు దేవుడు నా కొరకు ఇన్ని చేస్తున్నాడు దేవుడు నా కొరకు ఇంత చేశాడు నన్ను బానిసత్వంలో నుంచి విడిపించాడు నాకు స్వతంత్రాన్ని ఇచ్చాడు నన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టాడు శత్రువులు ఏదొట భయం కలిగిచ్చాడు నేనానికి అంత లోబడి ఉండాలి నేనా కొరకు ఏం చేయాలి ఆయన నా గురించి ఏం ఆశిస్తున్నాడు ఇంత గొప్ప చేసిన దేవుడికి నేను ఏమి ఇవ్వాలి నేను ఏం చేయాలని ఏ రోజు కూడా ఇస్రాయల్ ప్రజలు ఆలోచించలేదు శ్రమలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు తిరిగి మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోతారు మళ్ళీ శ్రమలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు తిరిగి లోకంలోనికి వెళ్ళిపోతారు ఆ ఉన్నంత కాసేపు కూడా అటదిద్దంగా జీవిస్తూ ఉంటారు దేవుని అనుక్షణము వాళ్ళు బాధ వచ్చారు దుఃఖ వచ్చారు ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క తలంపులు వాళ్ళు ఎరగలేదు కాబట్టి వాళ్ళ యొక్క సుఖానుభవాలు వాళ్ళ యొక్క కావలసినవే చూసుకున్నారు కానీ దేవుణ్ణి పక్కకు పెట్టేశారు దేవుణ్ణి ఒక సోర్సు లాగా మాత్రమే చూశారు కావలసినవి ఇచ్చే సోర్సు లాగానే అంతేగాని దేవుడి మనసును వాళ్ళు ఎరగలేకపోయారు అంటే దేవుణ్ణి ఎంతగానో దుఃఖపెట్టి ఎంతగానో వేదనకు గురి చేసిన వాళ్ళు వాళ్ళు కాబట్టి ఈరోజు మనము ఆ రీతిగా ఆ ఇస్రాయల్ ప్రజల రీతిగా మనం ఉండకూడదు అదే తలసీలు కాసిన పత్రికలు ఆయన చెప్తున్నాడు ఆయన యొక్క ఉద్దేశం ఆయన తలంపులు మనల్ నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఇవే పూర్ణమైన సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకం ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించడం ప్రతి సత్కార్యంలో విజయం పొందడం దేవునికి విషమైన జ్ఞానంలో అభివృద్ధి పొందడం ప్రభువుని సంతోషపెట్టడం ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం ఆయనను స్తించడం బలపరచబడడం అదే దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆయన చెప్తున్నాడు ఎందుకు ఇవన్నీ మనం చేయాలంటే అదే మాట ఆయన చెప్తున్నాడు చూడు పదమూడు తలశీలికి రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం పదమూడో వచనంలో అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి నిన్ను చీకటిలో ఉన్న నిన్ను ఆయన విడిపించాడు ఐగుక్తిలో ఐగుక్తులకు ఎట్లాగైతే దాసులుగా ఉన్నారో ఇస్రాయెల్ ప్రజలు ఒకప్పుడు నువ్వు నేను కూడా అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నామ్మా వాడు ఎలా చెప్తే అలా ఆడాం వాడు ఎంత చేస్తేంత చేసాం ఎన్ని పాపాలు చేసి ఎన్ని తప్పులు చేసి ఎన్ని అబద్ధాలు ఆడుంటాము ఎన్ని మోసాలు చేసుంటాం ఎంత మందిని ద్వేషించుంటాము ఎన్నిసార్లు మోహపు చూపులు చూసుంటాము ఎంత ఘోరమైన పాపాలు చేసుంటాము అటువంటి మనల్ని నరకానికి పాత్రులమైన మనల్ని దారుణమైన పాపాలు అటువంటి పాపాల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు అధికార అందక ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను దేవుని రాజ్యపు వారసునిగా మనల్ని చేశాడు అందులో పని వాళ్ళలాగా కాదు అందులో సేవ చేయడానికి కాదు అందులో ఉన్న వాళ్ళకి పరిచయ చేయడానికి కాదు అక్కడున్న వాళ్ళకి అక్కడున్న రాజ్యానికి వారసులు అధికారం కలిగిన వాళ్ళు అలా చేశాడు దేవుడు మనల్ని కాబట్టి అని అంటున్నాడు ఆ కుమారుని ఎందు మనకు విమోచనమనగా పాపక్షమాపణ కలుగుచున్నది పాపక్షమాపణ కలుగుతుంది ఈ పాపక్షమాపణ లేకపోతే యుగయుగాలు యుగాలు శాశ్వత కాలము నరకమే పాపక్షమాపణ లేదు పాపం వల్ల వచ్చి జీతం మరణం ఆ నరణం ఆ మరణం నుంచి తప్పించే వాళ్ళు ఎవరూ లేరు అదే ధనవంతుడు లాజల విషయంలో మనం చూస్తాం అబ్రాహ్మ అబ్రాహమ ఆ పంపించు ఒక్క చుక్క నీళ్ళు నాకు అనుగ్రహించంటే నీకు నాకు మధ్య ఒక పెద్ద అగాధం ఉంది నేను అక్కడికి రాలేను నువ్వు ఇక్కడికి రాలే నీకు మాకు మధ్య అగాధం ఉంది నువ్వు అక్కడే ఉండాల్సిందే నువ్వు అక్కడే ఉండాల్సిందే అని చెప్పి అభ్రహం చెప్తాడు అంటే చూడండి ఎంత భయంకరమైన స్థితి అది ఆ స్థితి నుంచి దేవుడు విడిపించాడు మనం ఆ స్థితికి పాత్రులం ఆ స్థితికి తగిన వాళ్ళం అటువంటి వాళ్ళం మనం అటువంటి వాళ్ళని దేవుడు విడిపించాడు అటువంటి అంధకార సంబంధమైన అధికారం దేవుడు విడిపించాడు లోకంలో ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది చాలామంది జనాలు ఉన్నారు వాళ్ళెవరికి సత్యం అర్థం కాలేదు వాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేదు పాపంలో ఉన్న మనల్ని ఏ యోగ్యత మనల్ని దేవుడు పిలుచుకున్నాడు దేవుడు మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తా ఉన్నాడు దేవుడు మనకి ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు మరి ఇంత చేస్తున్న దేవుడికి ఏమి వాళ్ళు ఏ రీతిగా మనం ఆయన సంతోషపరచాలి అనేది మనం ఆలోచిస్తే ఆ రీతిగా మనం ముందుకెళ్తే దేవుణ్ణి సంతోషపరచగల ఐసరాలు ప్రజలు ఎలాగైతే దేవుణ్ణి పదే పదే పదే పదే ఆయనని బాధ పెట్టారో ఆ రీతిగా మనం దేవుణ్ణి బాధ పెట్టం అలా కాకుండా ఆయన ఉద్దేశం మనం ఎరగకుండా ఆయనకు ఆయన ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకోకుండా మనం ముందుకెళ్తే ఆ ఇస్రల్ ప్రజలు ఎట్లయితే దేవుని బాధ పెట్టారో అలాగనే మనం బాధ పెడతా ఉంటాం అలాగనే ఆయన మనం దుఃఖపెడతా ఉంటాం అదే చెప్తారా ఆయన పురంధరికి మొదటి పత్రిక ఇరవై మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనంలో ఉంటుంది ఏమనంటే సహోదరులరా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకం నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు చూడండి గొప్ప ఉన్నారు వాళ్ళు పరలోక రాజ్యానికి ఇంకా వారసులుగా చేయబడలేదు ధనవంతులు ఉన్నారు వాళ్ళు కూడా దేవుని వరాజ్యానికి వారసులుగా చేయబడలేదు ఏ జ్ఞానం లేని ఎందుకు పనికి రాని దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు లోకంలో ఉన్న వాళ్ళకన్నా కూడా మనల్ని గొప్పగా దేవుడు ఎంచాడు ఎక్కువగా ఎంచాడు అది ఆయన గొప్పతనం మన గొప్పతనం కాదు కాబట్టి ఆయనకు లోబడి ఉండాల ఆయనకు తగినట్లుగా మనం జీవించాలా అదే చెప్తాడు ఆయన పేతుడు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చినంలో క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బరులర్పించటకు పరిశుద్ధులుగాను పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు అంటే దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి యాజకులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటా ఉన్నాడు మరి ఈరోజు మన దేహము అరీతిగుందా ఆయన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టడితో కడుతున్నాడంట దేవుడు ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడంట మరి ఈరోజు మన దేహం అరీతిగుందా ఆత్మ సంబంధమైన మందిరం మన దేవు దేహం లేకపోతే దేహంలో ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి లోక సంబంధమైన లోక సంబంధమైన ఆలోచనలు ద్వేషాలు కోరికలు వాంచలు ఇవన్నీ ఉన్నాయా మనల్ని మనం పరిశీలించుకోవాలి ఇవేవి ఉంటే దేవుడు మనల్ని మనల్ని ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టడు ఇవన్నీ ఉంటే మన జీవితంలో దేవుడిని మనం సంతోషపరచలేం కాబట్టి ఇవన్నీ కూడా మనము విడుదల పొందాల అదే దేవుడు చెప్తున్నాడు పోయిత రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన మిమ్ము వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వానికి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు మీరు ఎందుకు ఆయన గుణాతిశయాన్ని మీరు ప్రచురం చేయాలి ఆయన గురించి మీరు ప్రకటించాలి ఆయన గురించి మీరు తెలియజేయాలి ఆయనకు ప్రతినిధుల్లాగా మీరు ఉండాలి మిమ్మల్ని చూస్తే ఆయన చూసినట్టు ఉండాలి అదే చెప్తున్నాడు రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు ఎందుకు చీకట్లో నుంచి పిలిచాడు కాబట్టి బానిసత్తుల నుంచి పిలిచాడు కాబట్టి పాపంలో నుంచి పిలిచాడు కాబట్టి ఒక ఆ రీతిగా మనం తయారు కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఆ రీతిగా మనం దేవుని సంతోషపరచాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు దేవుడు కోరుకుంటుంది దేవుని చిత్తము ఒక్కటే అదే ఆ విషయంలో పౌలు గారు రాస్తారు తెసలని పత్రిక నాలుగవ అధ్యాయము తెసలను కలగ్రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనంలో ఆయన చెప్తాడు మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము మీలో ప్రతి దేవుని ఎరుగని అన్యజనుల వల్లే కామాభిలాష కాక పరిశుద్ధత ఎందునూ తన తన ఘటమును ఎట్లు కాపాడుకున్న అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము మన పరిశుద్ధత ఎలా కాపాడుకోవాలో మన దేహాన్ని ఎలా కాపాడుకోవాలో పాపం నుంచి అది ఎరుగుండడమే దేవుని చెత్తం ఎరుగుండి దాని నుంచి కా దాని నుంచి తప్పించుకపోవడమే దేవుని చెత్తం పాపానికి దూరంగా పారిపోవడమే దేవుని చెత్తం అరీతిగా అన్ని జనులు మన ప్రవర్తన చూసి లేకపోతే మన యొక్క క్రియలను చూసి దేవుణ్ణి మహింపరచడమే దేవుని చిత్తం మన క్రియలు అరీతిగా లేవు కదా మనం పాపంలో ఉన్నాం కదా మన క్రియల ద్వారా వాళ్ళ పాపంలో ఉన్నారని వాళ్ళంతటా వాళ్ళు గ్రహించడమే దేవుని చెత్తం అది మనం చేయాలి అదే దేవుడు మన నుంచి కో కోరుకుంటా ఉన్నది పరిశుద్ధంగా జీవించాలి డిఫరెన్స్ చూపియాలి లోకానికి మనకి కానీ లోకం ఏమైపోయిందంటే ఆ ప్రజలు ఎలాగైతే ఓడిపోతూ గెలుస్తూ ఓడిపోతూ గెలుస్తూ ఎట్లాగైతే డిఫరెన్స్ లేకుండా చేశారో ఈరోజు మన పరిస్థితి కూడా అంతే మనం తప్పులు చేస్తూ ఉంటాం మళ్ళీ ఏదో ఒక శ్రమలు పాలవుతూ ఉంటాం కష్టపడతా ఉంటాం దేవుడు మనల్ని ఉన్నతంగా నిలబెట్టాలని ఆశపడతాడు అన్నింటిలో తలగా ఉంచాలని చూస్తాడు మనం ఏం చేస్తాం అటు ఇటు పరిగెడతా ఉంటాం కొంతసేపు అటు ఉంటాం కొంతసేపు ఇటు ఉంటాం ఆ రీతికి ఏమైపోతా ఉంటుంది దేవుడు మనల్ని తప్పించడానికి మళ్ళీ తిరిగి సరైన మార్గంలో పెట్టడానికి శ్రమలు పాలు ఉంటాడు చుట్టూ చూసి అన్యులకు ఏమనిపిస్తుంది వీళ్ళు శ్రమల అవుతా ఉన్నారు వీళ్ళు యశప్రభు నమ్ముతున్నారు మరి వీళ్ళ జీవితాల్లో కూడా ఉన్నాయి వీళ్ళ జీవితాల్లో కష్టాలు పడుతున్నారు అని దేవుడు ఈ రీతిగా వాళ్ళు చూసి అక్కడ కూడా ఏమి లేదులే దేవుడు లేడు వాళ్ళ దేవుడు ఏమి లేదులే అని మనం ఏదో ఎక్కువగా అనుకుంటున్నాం యశప్రభు గురించి అనే ఫీలింగ్ లోనికి వస్తారు మొన్న కాయని సా మొన్న కాయకి సువార్త చెప్తే ఆయన ఒక ప్రశ్న అడిగాడు ఏమడిగాడు ఆటోలో వస్తున్నప్పుడు మా నాయనమ్మ దినం ఆ స్థుతి కోడికి రోజు ఆదరణ కోడికి రోజు ఆ రోజు ఏం జరిగింది ఆటోలో వస్తున్నాను ఆ ఆటో చెప్తే ఆయన ఒక మాట అడిగాడు ఆ మాటకు నేనే సమాధానం చెప్పలేదు దేవుడు పరిశుద్ధతను కోరుకుంటాడు దేవుడు ఆస్తులు అడగడు నీ అంతస్తులు అడగడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి నువ్వు పరలోకంలో ఉండాలి దేవుడు అదే కోరుకుంటా ఉంటాడంటే నువ్వు చెప్పిందంతా బాగానే ఉందన్న నేను వింటాను నేను నేను చేస్తాను కానీ చర్చికి పోయే వాళ్ళంతా కరెక్ట్ గానే ఉన్నారా నేను చూశాను చర్చికి పోతున్నారు మళ్ళీ వారం అంతా కూడా పైకి పనులు చేస్తూ ఉంటారు మా ఊరు వాళ్ళు అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు అంటే ఆ వ్యక్తి తెలుసుకోకపోవడానికి కారణం ఎవరు చెప్పండి వాళ్ళ ప్రవర్తనకి దేవుని బిడ్డల ప్రవర్తనకి వాళ్ళు చర్చికి పోతారు మళ్ళీ ఎంతో దారుణంగా జీవిస్తుంటారు ఎంతో దారుణమైన పాపములు ఉంటారు అతను అన్నాడు అంటే మనుషులను బట్టి దేవుణ్ణి ఎంత చులకనగా మాట్లాడుతున్నాడు మనమేమో సువార్థ ఘనంగా చెప్తాం పరిశుద్ధుడని చెప్తాం దేవుడు పాపముల నుంచి విడిపించేవాడని చెప్తాం పాపం నుంచి విడిపించి పరిశుద్ధునిగా చేస్తాడు పరలోక రాజ్యం ఇస్తాడని చెబుతాం కానీ మన క్రియలు చూస్తే దానికి ఏమాత్రం కూడా దగ్గరగా కూడా ఉండవు అప్పుడు అనిపిస్తుంది వీళ్ళు చెప్పే మాటలే కానీ వీళ్ళలోకి ఏమి కనిపించదు ఏమి ఏం తేడా ఉండదు అని వాళ్ళు అనుకుంటారు కామెడీ అయిపోయింది సువార్థ కాబట్టి అరితగా దేవుణ్ణి అవమానపరిచే వాళ్ళగా మనం ఉండకూడదు ఎవడది కోరుకోవడం లేదు మనల్ నుంచి ఆయన బిడ్డలుగా ఆయన సంపూర్ణ మనం ఏవైతే గుణగణంలో కోరుకో ఆయన కోరుకుంటా ఉన్నాడో అవి మనలో ఉండడానికి మనం ప్రయాసపడాలి ఆయన్ని మహింపరచడానికి ప్రయాసపడాలి అప్పుడు మన జీవితంలో ఆయన కావలసినవన్నీ అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన ఏ మేలు కొద్దువ చేయనని చెప్పాడు ఆయన బిడ్డలకి ఆయన ఆశ్రయించే కూడా కొద్దువై ఉండదని చెప్పాడు ఎందుకు ఆయన ఆశ్రయించ వాళ్ళని తగినట్లుగానే నడుచుకుంటారు ఆయనందుకు భయభక్తులు కలిగి నడుచుకుంటారు వాళ్ళు ఆశీర్వదింపబడతా ఉంటారు అలా కాకుండా మనం ఈ లోకంలో ఇంకా లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటే మనం అభివృద్ధి పొందాం కాబట్టి మనం డిఫరెంట్ చూపియాల ఇస్రాయల్ ప్రజల జీవితంలో అదే జరిగింది ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు ఎందుకంటే దేవునికి అవిధ్యత చూపించారు కాబట్టి ఎక్కడ కూడా దేవుని సంతోష పెట్టలేదు బాధ పెట్టారు కానీ ఈరోజు మనము అరితికి దేవుడు ఎందుకు రాయించాడు బైబుల్ అని వాటిని చూసి మనం నేర్చుకోవాలి వాళ్ళు ఎలాగైతే తప్పిపోయాలో మనం వాళ్ళు ఎలాగైతే తప్పిపోయి ఉన్నారో మనం అలా తప్పిపోకూడదు వాళ్ళు ఎలాగైతే దేవుడిని దుఃఖపరిచారో మనం అలా ఇవన్నీ దేవుడు రాయిస్తూ వచ్చాడు ఈ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు ఎందుకు వాటిని చూసి మనం నేర్చుకోవాలని వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలని కాబట్టి ఆయనను సంతోషపెట్టే వారంగానే మనం ఉండాలి ఆయన ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నాడో ఎరిగిన వారంగా మనం ఉండాలి ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం ఉండాలి మనల్ని చూస్తే దేవుని మహింపరిచరితగా మన ప్రవర్తన మన మాటలు మన క్రియలు ఉండాలి అది దేవుడు కోరుకుంటున్నాడు ఆ ఆరు మాటలు ఈ నాలుగు వచనాలను ఫలస్థితి కాసిన మొదటి పత్రిక తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు దేవుడు మాట అంటా ఉంటాడు నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోయారు జ్ఞానము లేకపోతే నశించిపోతారు యశుప్రభు ఎందుకు వచ్చాడు నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు అంటే జ్ఞానం లేని వారి జ్ఞానం లేని వారు నశించిపోతారు ఆ నశించిపోయిన వారిని ఏసుప్రభులు కాపాడడానికి వచ్చాడు మరి ఏసుప్రభు కాపాడినప్పుడు మనకి జ్ఞానం ఉండాలి కదా యేసుప్రభు ఉన్నప్పుడు మనకు జ్ఞానం ఉండాలి కదా ఖచ్చితంగా ఉంటుంది ఆయనకి అది ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారు జ్ఞానం అంటే ఏంటిది ఇది పాపము అని తెలుసుకోవడం జ్ఞానం ఇది పాపం తెలుసుకుంటాం అది జ్ఞానం ఇస్రాయల్ ప్రజలకు జ్ఞానం లేదు ఇది పాపము ఇది దేవునికి వ్యతిరేకమైంది ఇది దేవునికి విరుద్ధమైంది మనం గ్రహించలే ఏది నచ్చితే అది ఏ విగ్రహం కనపడితే దానికి పూజ చేశారు ఏ ఆచారం బాగుంటే దాన్ని ఆచరించేశారు అలా చేసి దేవునికి వ్యతిరేకంగా మారి ఇది తప్పు ఇది దేవునాగ్నికి విరుద్ధం అని చెప్పి ఆ గ్రహించలేదు ఆ గ్రహింపు లేకనే నశించిపోయారు దాని దేవుడు జ్ఞానము లేక నశించిపోయారు అన్నాడు జ్ఞానము కలిగి ఉండడం అంటే ఇది పాపము అని తెలుసుకోవడం మరి వివేకం అంటే ఆ పాపం నుంచి ఎలా తప్పించుకోవడమో అదే వివేకం కమిట్ అవ్వడం కాదు తప్పించుకోవడం వివేకం పాపం నుంచి వాడు చిక్కబెట్టాలని చూసినప్పుడు తప్పించుకోవడం వివేకం కాబట్టి తర్వాత ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించడం అంటే ఆయన చిత్తం ఏంటిది మనం పరిశుద్ధంగా ఉండడమే ఆయన చిత్తం పాపం నుంచి పాపం నుంచి ఎరగాలి తప్పించుకోవాలి పరిశుద్ధంగా ఉండాలి తర్వాత పరిష్ సత్కార్యములలో సఫలు విజయం పొందాలి నువ్వు పరిశుద్ధంగా ఉండడమే కాదు మంచి పనులు నువ్వు చేయాలి నువ్వు విజయం పొందాలి అప్పుడు నీ సాక్ష్యం గొప్పపోద్దు నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ వరకే తెలుస్తుంది పక్కన వాళ్ళకి తెలియదు కదా పక్కన వాళ్ళకి కూడా తెలియాలి అంటే నువ్వు ప్రతి సత్కార్యంలో విజయం పొందాలి కొంతకాలం స్టార్ట్ చేసి ఆపేయడం కాదు మనలో చాలా మందిలో ఉన్నటువంటి బలహీనత ఏంటిదంటే అది స్టార్ట్ చేస్తాం దాన్ని ఆపేస్తాం తర్వాత ముందుకు పోదు అది ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు చాలా ఉద్రేకంతో దేవుని దగ్గరికి ఒప్పుకుంటాం ప్రాధపడతాం ప్రయాస పశ్చాత్తాపడతాం వెమ్మటనే స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసినప్పుడు ముందుకు కొనసాగించాలి ఆపకూడదు అదే విజయం పొందడం అంటే ప్రతి సత్కారాన్ని ప్రారంభించి మన తపలలో అవ్వమన్నాడు ఆ కార్యక్రమానికి సంపూర్ణంగా మనం పూర్తి చేయాలి విజయం పొందాలి మనం స్టార్ట్ చేసి ఆపేస్తాం ఒకసారి చేసి ఆపేస్తాం తర్వాత ఇంక పట్టించుకోం కానీ అలా ఉండకూడదు దేవుడు కోరుకుంటున్నాడు వా పట్టేసి ఆపేస్తే అన్ని జను లాగానే ఉంటాం ఒకసారి ఏదో ఆచారంగా చేసి వెళ్ళిపోయినట్టు ఉంటది కానీ అది కంటిన్యూ చేస్తే దేవునికి మహిమొస్తుంది అది దేవుడు సాక్ష్యం పెరుగుతుంది అక్కడ ప్రతి సత్కార్యంలోనూ విజయం పొందుతున్నప్పుడు ప్రతి సత్కార్యాలు చేస్తున్నప్పుడు ఇన్ను అనేకులు చూసి మహింపరుస్తారు దేవుని నీ సత్కార్యాలను అన్ని అప్పుడు త్వరలో మహింపరచబడని మాత్రమే స్వార్త ప్రభు చెప్పాడు దేవుడు అదంతా మాత్రమే కాదు నీ సాక్ష్యం పొందుకోవడమే కాదు తర్వాత దేవుడు ఏమడుగుతున్నాడు దేవుని విషయమైన జ్ఞానం అందు అభివృద్ధి పొందాలి దేవుని గూర్చి నువ్వు ఎక్కువ తెలుసుకోవాలి ఆయన మనసును వెరగాలి నువ్వు ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందాలి ఆయన ఎంత గొప్పవాడు ఎంత శక్తివంతుడు ఆయన గుణగణాలు ఏంటి సమస్తం ఆయన గురించి మొత్తం తెలుసుకోవాలి మీ నాన్న గురించి అడిగితే మీ అమ్మ గురించి అడిగితే వాళ్ళ పేర్లు వాళ్ళ ఊర్లు ఎక్కడ ఏ సంవత్సరంలో పుట్టారు ఏ ఊర్లో వాళ్ళు వాళ్ళ జీవితం బయటటా మొత్తం ఎలాగైతే చెప్తామో వాళ్ళకి ఏది ఇష్టం వాళ్ళకి ఏది ఏ కలర్ అంటే ఇష్టం ఏమంటే ఇష్టమో అన్నీ మనం చెప్తా ఉంటాం కదా ఆ రీతిగా దేవుని విషయంలో కూడా నువ్వు అభివృద్ధి పొందాలి అది దేవుడు కోరుకునేవి తర్వాత అన్ని విషయంలో ప్రభువుని సంతోషపరచాలి మనం చేసే ఏ పనైనా ఆత్మీయమైన విధానంలో కావచ్చు మన రెగ్యులర్ యాక్టివిటీస్ లో కావచ్చు ఎందులైనా కానీ ప్రతి విషయంలో ప్రభువును సంతోష పెట్టాలి ప్రతిదానికి తగినట్టుగా చేయాలి తర్వాత ఓర్పు దీర్ఘశాంతము కనబరచబడాలి మనం బలపరచబడాలి అదే రీతిగా పరలోక రాజ్యంలో దేవుని మన దేవుడు మనల్ని చేర్చిన చేర్చినందుకు ఆయనకి ఎల్ల వేళలా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉండాలి ఆయన ఆరాధిస్తూనే ఉండాలి ఇవే దేవుడు కోరుకుంటుంది ఆయన ఏం కోరుకోవడం లేదు ఆయన ఎందు అభివృద్ధి పొందాలి మొట్టమొదటిగా దేవుడు కోరుకుంటుంది నువ్వు నువ్వు పొందాలి నువ్వు పరిశుద్ధునికి రావాలి నీ సాక్ష్యం అనిజులు ఎదుటి గొప్ప అవ్వాలి తర్వాత దేవుని జ్ఞానంలో నువ్వు అభివృద్ధి పొందాలి ఈ మూడు విషయాలే దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అక్కడ దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందాలి ఆయనకి తగినట్లుగా నడుచుకోవాలి ఆయనను ఆరాధించాలి నీ సాక్ష్యం గొప్ప చేసుకోవాలి నువ్వు పరిశుద్ధినిగా ఇదే దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఇస్రాయల్ ప్రజల్ని హోస్ట్ అవ్ ద లాడ్ అంటే దేవుని ప్రతినిధులుగా ఏర్పరచుకున్నాడు ఆయన ప్రతినిధి ఉన్న మనం కూడా ఇవే చేయాలి కాబట్టి ఆయన మనసును గుర్తిరుగుదాం ఆయన అది అడుగునే రీతిగా ఆయన అడుగుతున్న రీతిగా మనం జీవిద్దాం దేవుడు అటువంటి కృపను మనందరికి అనుగ్రహించిన గాక దేవుడి కొద్ది మాటలు జీవించి ఆశ్రదించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుభ్రమైన తండ్రి ప్రేమా కనికరం కలిగిన దేవా కృప కలిగిన మా ప్రభావ నీకు ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నేను ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా ప్రభ మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి అవును ప్రభ తండ్రి నైనా మీరు మా నుంచి నైనా ఏం కోరుకుంటా ఉన్నారు మేము ఏ రీతిగా ఉండాలని మీరు ఆశపడుతున్నారో ప్రభ నేను కూడా మాకు తెలియజేసినందుకై నీ వాక్యం ద్వారా నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అవును మిమ్మల్ని సంతోషపరచాలి తండ్రి నైనా మీ చిత్తాన్ని నెరవేర్చే మేము ఉండాలి ప్రభావ తండ్రి నాన్న ప్రభ జ్ఞానం కలిగిన వారిగా వివేకం కలిగిన వారిగా తండి మీ చిత్తమును పూర్తిగా గ్రహించే వారంగా తండ్రి నాయన ప్రభ ప్రతి సత్కార్యంలో విజయం పొందే వారంగా నా ప్రభ నేను మీ జ్ఞానం ముందు వారంగా నేను సంతోషపరిచే వారంగా పోర్పు దీర్థాంతం కలిగిన వారంగా తండ్రి మిమ్మల్ని ఆరాధించే వారంగా మేము ఉంటుంది సహాయం చేయండి తండ్రి మీ తల్లంపులో మీ ఉద్దేశాలు ఎరిగి ప్రభ దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా నా తండ్రి లోకంలో మీకు సాక్షులుగా ఉండడానికి సహాయం ప్రభా ఇస్రాయల్ ప్రజలను ప్రభావ మీరు ఏర్పరచుకున్నారు నీ ప్రజలుగా ఏర్పరచుకుని నీ సేనాలుగా ఏర్పరచుకున్నారు నీ మీరు ఏర్పరచుకున్నారు తర్వాత మరి ఎంతగానో ప్రభా మిమ్మల్ని దుఃఖ పెడుతూ వచ్చారు బాధ వచ్చారు తండ్రి మీకు వేదనకు గురి చేసినారు ప్రభావ తండ్రి నాయన తద్వారా ఎన్నో శ్రమలు పడ్డారు ప్రభా అటువంటి రీతిగా మేము ఉండడానికి వీలేదు తండ్రి మాలో ఏమైనా బలహీనతలు మాకు చూపించండి నా ప్రభావ ఈ గడిచిన కాలంలో మేము తప్పులు చేసి క్షమించండి మా బలహీనతలు ఇంకా చూపించండి ప్రభా అట్ అన్నిటి నుంచి మేము విడుదల పొందాలా ప్రభావ ఇక తగినట్లుగా మీ సాక్షులు మీ నామానికి మహిమకరంగా ఉండాలి మీరు మమ్మల్ని ఎందు నిమిత్తం అయితే పిలుస్తున్నారో ప్రభ నా తల్లి మీరు ఎందు నిమిత్తం మాకైతే నా తండ్రి ఎన్నో సత్యాలు మాకు తెలియజేస్తున్నారో ప్రభావ నా తండ్రి ఆ యొక్క చిత్తాన్ని పూర్ణంగా గ్రహించి నా తండ్రి మీకు మాత్రమే మహిమ కలిగేలాగన మీ మాత్రం మహింపరిచేలాగన జీవించడానికి సహాయం చేయమని మీ పరిచయంలో నా తండ్రి నా నమ్మి మా యొక్క ఆత్మీయ జీవితంలో నన్ను ముందుకు కొనసాగడానికి కృప చూపించమని అన్ని విషయాల్లో తండ్రి ఫలించి నన్ను మిమ్మల్ని సంతోషపరచడానికి తండ్రి నన్ను మీరే సహాయపడమని మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నన్ను మీరే బలపరచండి మీ ఆత్మతో నింపండి నా ప్రభా తండ్రి మీరే సహాయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవాతండ్రి రాత్రికాల సమయంలో ప్రభా ఎవరెవరైతే నా తండ్రి బలహీనతలతోనైనా ఉంటూ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు స్వస్థపరచండి నా తండ్రి నన్ను అనారోగ్యాల గుండా వారిని ఇరుకులు ఇబ్బందులు గుండా వెళ్తున్న వారిని ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోనండి వాళ్ళని స్వస్థపరచండి మరి కావాల్సిన ప్రతి అవసరతను అక్కడతను ప్రభావ మీ మహిమాషుల నుంచి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేను ప్రతి విధమైనటువంటి నేను ప్రభా శోధనల నుంచి విడిపించాను ప్రభా మీ సాక్షిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టమని మీరు ఆకలి వరకు నేను మమ్మల్ని సిద్ధపరచుకొని అనేక మందిని కృపను మీరు మాకు దయచేయండి యేసు క్రీస్తు పరిషుద్ధ ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ మన ప్రభుత్వ కృప కనికరము ప్రేమ సమాధానం నడిపి మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించినగా ఆమెన్